పరిణామం సాక్షిత్వం లక్ష సంబంధించిన నిర్ణయం తప్పక ఉండాలి ఈ నాలుగు ఉన్నటువంటి వాడే మోక్షాధికారి కైవల్యాధికారి కేవలాత్మ ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదా అస్తి నాస్తిది గో వేద నిర్ణయో నాస్తి సర్వదా నిర్ణయం అన్నదాకా వచ్చినటువంటి వాడు ఆ చివరి గడప దాటాడు విద్యామాయను దాటాడు నిర్ణయో నాస్తి సర్వదా ఎరుక విడిచేసాడు విడిపింపబడ్డాడు మౌన వ్యాఖ్య ద్వారా విడిపింపబడ్డాడు కైంకర్య పద్ధతిగా విడిపింపబడ్డాడు ఇది లేనిది కదా మళ్ళేం చెప్పలేదు మౌనంగా ఉన్నారంటే ఆ మౌనం నీకేం తెలియజేసింది ఇది లేనిది గదా ఎంత చెప్పినా ఎంత విశదీకరించినా ఎంత వ్యాఖ్యానించినా ఎన్ని శాస్త్రములు రాసినా చదివినా అదంతా దేంతో చేశాడు ఎరుకతో చేశాడు అదంతా ఎరుక యొక్క వ్యాపారం వ్యవహారం అనంత విశ్వమంతా ఎరుక వ్యాపారం ఎరుక వ్యవహారం నాలుగు వేదములను విభజించిన తర్వాత వేద అందరూ పొగిడారు వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి సర్వజ్ఞ మీద కూర్చోబెట్టి అయ్యా మహానుభావ మీరు విభజించకపోతే మా పని ఏమైపోయేది మానవ కోటి మొత్తానికి మీరు చేసినటువంటి ఉపకారం అంతా ఇంత కాదు చాలా మహోపకారం చేశారు మీరు వేదవ్యాసు ఏమన్నాడంటే అనంత విశ్వం ఏర్పరచడంలో ఇది ఎంత పని అనంత విశ్వం నడుస్తుందా లేదా అనంత విశ్వం సృష్టి స్థితి లయాలు ప్రాదుర్భావ లయాలు ఆ సృష్టి వ్యవహారం ఎంత పెద్ద పని అంత పెద్ద పనిలో ఈ వేదాలను విభజించడం అనే పని ఎంత పని చిన్న పని కదా ఇంత దానికి అంత పొగడతా అవసరమా ఇది ఎరుక వ్యవహారం కదా ఇది లేనిది కదా అన్నాడు వేదవ్యాసుడు చూడండి ఎవరున్నారండి వేదవ్యాసుడు వేదాలను విభజించిన తర్వాత చెప్పినటువంటి నిర్ణయం ఈ వేద విభజన కూడా ఎరుకతో చేసిన పనినాయనా ఇది లేనిది కదా అని చెప్పేశాడు అయిపోయింది ఆయన చెప్పవలసిన మాటలు రెండు మాటలు చెప్పేసాడు అయిపోయింది మనమంతా ఏం చేస్తున్నాం రోజువారీ జీవితంలో వేద విభజనతో పోలుద్దామండి మన తెలివితేటలు మనకే ఆ పని అప్పచెపితే వేద విభజన చేయగలిగేంత బుద్ధి వికాసం వచ్చిందా మనకి ఆ హృదయ వికాసం వచ్చిందా మనకి అథవా ఒకవేళ వచ్చిన అంటే కృష్ణద్వైపాయన స్థానం నీకు లభించినా ఆ వ్యాసపీఠంపై కూర్చుని నువ్వు మాట్లాడగలిగేటటువంటి శక్తి ఎవరిస్తున్నారు ఈశ్వరుడు ఈశ్వరుడనే ఎరుక ఈశ్వరుడనే ప్రజ్ఞ ఆత్మ స్వరూప జ్ఞానం ప్రజ్ఞ ఆ వ్యాసపీఠంపై కూర్చునే అవకాశం అధికారం ఎలా వచ్చింది నీకు బోధించే అవకాశం ఎలా వచ్చింది शतजन वे जन्म सुन पोजेसा आ ज्ञात पोजेसा आंत पोस धन और व्यक्त अवकाश आ मेलकोल जन्मला वेबी आ व्यासपीठम पै कुछ माटड नमस्कार व्यासपीठा गाने नीचे ఆ గురుపీఠం మీద అనేక మంది కూర్చుంటూ ఉంటారు వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు దేహము ఉపాధులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి గురుపీఠం అలాగే ఉంటుంది వ్యాసపీఠం అలాగే ఉంటుంది కాబట్టి పెద్దల వద్దకు వెళ్ళినప్పుడు మేల్కొలుపును పొందాలే గాని ప్రశ్నలతో వాళ్ళని రకరకాలైన ప్రశ్నలు వేసి ఈయనకింతకీ కైవల్యోపనిషత్తు తెలుసో తెలీదు కేవల్యోపనిషత్తు తెలుసా మీకు నైవల్యోపనిషత్తు గురించి చెప్తారా నాకు నైవల్యోపనిషత్తు వ్యాఖ్యానం చెప్తారా అండి కానీ జిల్లేళ్ళముడి అమ్మగారి దగ్గరకో భగవాన్ సత్యాయి దగ్గరకో అవతార మెహర్బాబా దగ్గరకో వెళ్ళి అడిగి అడిగారు ఏం ప్రయోజనం ఎందుకని వాళ్ళు సశరీరంలో ఉన్న అశరీరులు వాళ్ళు వాళ్ళందరూ సశరీరంలో ఉన్న అశరీరులు వాళ్ళు సహజంగా అశరీర స్థితి ఉంటే ఇప్పుడు సశరీరంలో ఉన్నటువంటి వాడు ఆ సశరీర లక్షణం నుంచి ఆ శరీర లక్షణానికి మారాలి కాని ఆ లక్ష్యస్థితిలో నిలకడ చెందాలే గాని మధ్యలో ఉన్నటువంటి ఎరుక వ్యవహారంలో ఉన్న శాస్త్రోపశాస్త్రములు చర్చించడం వల్ల పెద్ద ప్రయోజనమే ఉంది అందుకని పెద్దల వాక్యం ఏమిటంటే నా వలి నీవు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఆ శరీర అయిన వాడు ఏం చెప్పాడు ఇప్పుడు నా వలె నీవు ఫినిష్డ్